చేసిన వాడు ఏడవచ్చు కదా ఏడబడి వాడు హాయిగా ఉన్నాడు ఇప్పుడు వాడిని ఏడిపించే పని డాక్టర్ గారికి తలన పోయింది ఇప్పుడు ఈవిడ పడుకుంది ఈవిడ పని అయిపోయింది ఈవిడికి తెలివి ఇప్పుడు డాక్టర్కి వచ్చింది తిప్పలో వాడు ఏడవకపోతే బ్రతికున్నాడో లేదో తెలియదు ఇప్పుడు వాడిని కింద పడేసి పైన పడేసి తిప్పి వాడి చేత శిర్షాసనం వేయించి వాడిని వేడి కొట్టి అది కొట్టి ఇది కొట్టి ఎట్టా కొట్ట నా పడి వాడిని కేర్ అనిపిస్తే అమ్మయ్యా బాబు అనిపించాడు చూడండి ఇదంతా సుఖమా దుఃఖమా నిజంగా ఆ ప్రయత్నం చూస్తే మాత్రం చాలా చాలా చాలా మానవ జన్మలో ఇంత పెద్ద బ్రహ్మ ప్రయత్నం ఉందా అనిపిస్తుంది మరల ఎవరు తల్లి గర్భాన్ని పొందాలని అనుకోరండి ఎందుకంటే మనం ఎవరు ఆ సీన్లు చూపెట్టరు అందుకే మనకి జాగ్రత్తగా వాడు ఎలాగల ఏడు చేసాడు అమ్మాయ్యా పిల్లాడు ఏడు చేసాడండి అందరికీ ఆనందం చూడండి ఈ ఈ ఈ అంశం కోసం వెయిట్ చేసే వాళ్ళందరూ ఏం చేశారు ఆ పిల్లాడు పుట్టేశాడు పుట్టేశాడు పుట్టేసాడు అది అమ్మాయో తర్వాత విషయం సరే ఏదైనా పిల్లాడు పుట్టాడు ముందు ఆరోగ్యంగా ఉన్నాడు తల్లి పిల్ల క్షేమంగా ఉన్నాడు వెరీ గుడ్ అందరు ఆనందించేసారు వాడికేమో దుఃఖం వీడికేమో ఆనందం చూడండి వృత్తి అక్కడ ఒకటే ఇక్కడ ఒకటే కష్టం అంతా పడిందేమో ఆవిడే సరే ఆవిడకి మెలకు వచ్చింది ఇదిగో రమ్మానే పిల్లవాడు అని ఇచ్చారు ఇవ ఇచ్చేటప్పటికేమైంది ఆవిడ పాపం అప్పటిదాకా కష్టం అంతా పోయింది ఆ ప్రసవ వేదన గుర్తురాలి ఆవిడకే ఎందుకని మధ్యలో అపస్మారకం వస్తుంది కదా అన్కాన్షియస్ స్టేజ్ వస్తుంది వచ్చేటప్పటికి అది పోతుంది మెలకాసేపు తెలివి రావాలి పూర్తిగా తెలివి రావాలి ఈ పూర్తిగా తెలివి రాకముందే పిల్లవాడిని చూపిస్తారు ఆ వెరీ గుడ్ వెడ్ బాగున్నాడు బాగున్నాడు అంటుంది అలాగా ఉన్నాడో తెల్లగా ఉన్నాడో సరే లావుగా ఉన్నాడో పొట్టిగా పొట్టిగా పొడుగ్గా ఉన్నాడు ఆల్రెడీ రింగులు రింగులు జుట్టుందండి ఇవన్నీ చూసుకుంటారు ఆనంద సంతోషం మళ్ళీ ఈవిడ అపస్మారకంలో విడిపోతుంది తర్వాత ఆ సేపు తర్వాత మళ్ళా బయటకు వస్తుంది ఓకే వెరీ గుడ్ అప్పుడంతా నార్మల్ రొటీన్ లో పడిపోతారు ఇప్పుడు ఏమైపోయింది ఇక ఎంతసేపు ఈవిడూ ఉంటుంది వాడెవరిని వెతుక్కుంటూ ఉంటాడు రాగం చూడండి శోకం తర్వాత ఎవరు వచ్చేసారు రాగ సముచ్చేసింది వచ్చేసిన వీడు వాడు ఎంతసేపు తల్లినే బతుకుతాడు ఈవిడెంతసేపు ఆ పిల్లాడే వదుకుతాడు ఇంకా ప్రపంచంలో ఎవరేమైపోయినా వాళ్ళిద్దరికీ సంబంధాలు లేదు మీరు ఎవరి గురించేవండి మన ప్రధానమంత్రి గారు వాళ్ళు రాత్రి ఇలా చెప్పారు ఏమండి ఇప్పుడు నా పని ఏంటి ఇప్పుడు వాట్ ఈజ్ మై జాబ్ ప్రధానమంత్రి గారు ఏం చెప్తే నాకు ఇప్పుడు నాకు ఇప్పుడు ఆయనతో పని లేదు చూద్దాం దాని సంగతి తర్వాత ఎందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్ రాగ సముచ్చయం ముందు దానికి ప్రాధాన్యత ఇచ్చి తీరవలసిందే అప్పుడెప్పుడైనా పిల్లవాడికి ప్రాధాన్యత ఇవ్వాలా ప్రధానమంత్రి గారు చెప్పిన సందేశానికి ఇవ్వాలా వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అని అడుగుతుంది పైగా చూడండి క్రోధం వస్తుంది రాగ సముచ్చయంలో క్రోధం ఉంటుంది నేను ఆల్రెడీ ఇప్పుడు ఈ పనిలో ఉంటాను ఈ పని చెప్తామేంటి చూడండి మానవులందరికీ ప్రతిరోజు పని చేసే ప్రతి వాడికి ఇదే సమస్య అండి వాడు పని చేస్తున్నాడు అనుకోండి పొరపాటుని ఏదైనా సరే పక్క విషయం కాని పక్క ప్రపంచం కాని పక్క జగత్ కానీ కూడా ఓ వృత్తే కదా అని ఉపేక్షించలేడు ఏ నేను ఇబ్బంది చెప్తామండి అంటాడు చూడండి అప్పుడు బుద్ధి కాస్తా కర్తృత్వ బుద్ధిగా మారిపోయింది రాగ సముచ్చయం వల్ల సరే పోని ఎంతసేపు ఉంటాడండి అట్లాగే కాసేపు ఉన్నాడు కాసేపటి తర్వాత ఆ వృత్తి క్షమించేసింది ఎట్లా వచ్చిందో అట్లాగే ఆ వృత్తి కూడా క్షమించేసింది ఎలా సుద్ధే సుషుప్త వివా హాయిగా అలిసిపోయాడు హాయిగా నిద్రపోయాడు కొద్ది ఎక్కువసేపు వృత్తుల మధ్య దూరం పెరిగితేనేమో సుషుప్తి అన్నమాట ఎందుకంటే సుషుప్తి కూడా వృత్తే కాబట్టి సుషుప్తి వృత్తి వచ్చినప్పుడు మిగిలిన వృత్తులన్నీ కాస్త పక్కకు తప్పుకున్నాయి కాస్త సైలెంట్ అయిపోయినాయి ఆ మిగిలినటువంటి వృత్తులు వచ్చినప్పుడేమో సుషుప్తి కాసేపు పక్కకు తప్పుకుంది అది కూడా వృత్తే కాబట్టి ఆ దూరం పెరిగింది కొద్దిగా పెరిగేటప్పటికీ ఆ దూరంలో ఏముంది అన్నావు ఇప్పుడు వృత్తికి వృత్తికి మధ్యలో ఏముంది ఏమి లేదు మాట లేదు పలుకు లేదు మంతి లేదు ఏమీ లేదు మాట మంతి పలుకు చేత చేష్ట ఏమీ లేవు చూడండి ఏముందయ్యా మర అదేనా మౌనం అంటే మౌనం అంటే ఏంటంటే నువ్వు మాట్లాడకుండా కూర్చోవడం మౌనం కాదు వృత్తికి వృత్తికి మధ్యలో ఉన్నటువంటి సమయంలో నువ్వు ఎలా ఉన్నావో దానికి మౌనం అని పేరు ఏ వృత్తి లేనప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఆ స్థితికి మౌనం అని సరే కాసేపు ఉన్నాడు ఏమైపోయింది అమ్మయ్యా ప్రశాంతంగా ఉన్నాను రా బాబు ఇప్పుడు జగత్తు లేదు జీవుడు లేడు ఈశ్వరుడు కూడా లేదు ఎలా ఉన్నాడు మరి తాన్ ఉన్నాడు వృత్తికి వృత్తికి మధ్యలో ఎలా ఉన్నాడయ్యా తాను తానుగా ఉండదు ఆనందంగా ఉన్నాడు ఏం చేసి అడుగు అని అడిగారు ఏవి చేయలేదు ఏమీ చేయలేదా ఏమి చేయకపోతే ఆనందం వస్తుంది ఏమి చేయకపోతేనే ఆనందం వస్తుంది ఇదే జీవిత సత్యం అదేంటండి ఏమైనా చేస్తే రావాలి అంటే మీ ఉద్దేశంలో అందరినీ అకర్మణ్యంగా కూర్చోమంటారా ఏమీ చేయకుండా కూర్చోమనే మీ ఉపదేశం ఎవరు చెప్పారు అలా అసలు ఎంతసేపు ఉంటాడు వాడు మళ్ళా పురహ సైన్ వేవ్ మామూలే ఈసీజీ గ్రాఫ్ ఎంతసేపు ఉంటుందలాగా మళ్ళా మామూలే పైకి కిందకే కొట్టుకుంటాం ఇది వృత్తి ఈ వృత్తి నిన్న మనం